ఓకే సిస్టర్ స్టార్ట్ చేస్తాను నైనా పరిషత్ మైమోన్ నె సరశక్తి మంత్రి దీవంగల తండ్రి నీకు వంద స్తోత్రంలో ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి పొద్దు నుంచి కాచి కాచి కాపాడి భద్రప్రష్ణ దేవ నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రంలో నాయన రానబిడ్డ తొందర అటంకాలని తొలగించండి ఆయన వచ్చిన పతొక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి రాని బిడ్డలు ఎక్కడ సేవలో వాడబడుతున్నారో ప్రతొక్క బిడ్డ ఎసురు బలమైన సేవ చేయను దాకా బలమైన పాత్రగా మీరు వాడుకోండి తండ్రి ఎస్ అయ్యా కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి ఆటంకాలని తొలగించి పతొక్క బిడ్డకు తోడయనండి ఎస్ ప్రభావ పాటల ధర మీరు మై పొందండి చేత మీరు మాత్రం మాట్లాడండి దేవా బలపరచండి మీరే తోడండి పతొక్క బిడ్డ సాక్షి బిడ్డిగా నిలబెట్టుకోండి రాత్రకు సిద్ధపరచామని ఏసుకు మరి వేడుకుంటున్నాం తండ్రి రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికే సానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికే సానయ్యా నేనుండనయ్యా నేను బ్రతుకోలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటామయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటామయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్ని దానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చుటకును బాధాల నుండి బ్రతికించుటకును కోల్పోయినావన్నీ నాకు ఇచ్చు బాధలా నుండి దీకి చుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలినయ్యా నేను బ్రతుకలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతుకోలేనయ్యా నీ వేలేకుండా నే నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా నీ వేలేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటారి పోరు నన్ను విషేదించినా మనుషులరూ నన్ను తప్పు పట్టినా ఒంటారి పోరు నన్ను విజీగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను ంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలినయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారాధిస్తూ రాజా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా मन सारा आराधिस्त ब्रति के ऊपर रागे वरकू नीतोने दिल नड़पीना वे नड़चस्पी वरक नीतने जीविस्ट नड़चीना विश्वा గమ్యము నీ బాటలు నడుచువుట నాకెంతో ఇష్టము విశ్వానికి కడతా నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలి నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీ వేలేకుండా నేనుండాలేనయ్యా నీ తోడలేకుండా నేను బ్రతకాలేనయ్యా నీ వేలేకుండా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా ఈరోజు మనం దేవుని వాక్యం చూసుకుందాము ఈ రాత్రి కాల సమయమందు పరిశుద్ధాత్మ నడిపు చేత ఒక చిన్న వాక్య ధ్యానం చేసుకుందాము ముందు ఒక చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ తండ్రి కృప సత్య సంపూర్ణుడా నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభ నా తండీ ధ్యానంలో మేము ఉంటుండగా పరిశుదాత్మ నడిపింపు తోడు దయచేయండి ప్రతి ఒక్క బిడన్ ప్రభ సిద్ధపరచండి విన్న ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా ప్రభనతండి మీరు బలపరచండి విశ్వాసంలో స్థిరపరచండి నా తండ్రి నీ యొక్క వాగ్దానములు వాక్యము ప్రభానతండి నీ సత్యము సజీవము అని గ్రహించడకు మాకు నేర్పించమని ఏసయ శక్తి కలి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గళితి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నాలుగవ అధ్యాయము ఇరవై వచనం నేను చదువుతాను స్వతంత్రరాలి కుమారులే వాగ్దానంకు ద్వారసులు అని చెప్పటానికి రూఢీ పారుస్తున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ ఎందుకు ఈ మాట ఆయన చెప్పాల్సి వస్తుంది స్వతంత్రురాలి కుమారులే వాగ్దానంకు వారసులు అనే గట్టిగా నొక్కి చెప్పటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ మాట అంటే మనం గమనిస్తాము అది పౌలు గలతీలకు రాస్తున్న పత్రికలో ఆయన ఎందుకు ఈ విషయం నొక్కించిందంటే అక్కడ క్రీస్తు విశ్వాసలం చెప్పుకునే కొందరు యూదులు ఆ సంఘాలకు వచ్చి దుర్బోధలు చెప్పి క్రీస్తు శుభవార్తను తారుమారు చేస్తున్నారు వారికి అర్థం కాని ఏంటి అంటే పాత నిబంధన ముఖ్యమే కొత్త నిబంధన ముఖ్యమే అని చెప్పి వారు కొంత రకమైన బోధన తీసుకొస్తూ జనాల హృదయాలని వాళ్ళ ఆలోచన విధానాలని తారుమారు పౌలుకు కొంచెము ఏమంటారు ఆయనకి రోషం వచ్చిందనమాట ఎందుకు అంటే విముక్తి రక్షణ కోసము క్రీస్తు మీద నమ్మకము దేవుని అనుగ్రహము అవన్నీ చాలామంది యూదులు ధర్మశాస్త్ర క్రియలు కూడా చేయాలి అని వాక్కాణిస్తున్నప్పుడు అనేమంటున్నాడు ధర్మశాస్త్రం నీడ కొత్త నిబంధన యేసు ప్రభు అనేది నిజం కాబట్టి నీడతో ఇంకా పని లేదనమాట నిజంలోకి మనం వచ్చిన తర్వాత నీడలోకి పని లేదు ఎందుకంటే నీడ ప్రాచీన స్వభావానికి పాత నిబంధనకు ధర్మశాస్త్రపు ఆచారలకు ఆజ్ఞలకు లోబడి ఉన్నది ఏసు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి కదా నూతన సృష్టి ఇప్పుడు మనం పాతవి గతించను సమస్తవి కొత్త వాయనని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఎందుకు అంటే నూతన సృష్టిలో మనకి ఇంకా పాత వాస్తువులతో పాత ఒడంబడిగలతో సంబంధం లేదు ఎందుకంటే ఏసు చెప్పిన మాట ఇప్పుడు నేను మీకు అందరికీ ఒక ఆజ్ఞ ఇస్తున్నాను రెండు ఆజ్ఞలుగా కుదించిన అంటాను పది ఆజ్ఞలని కదా నిన్ను నీ పొరుగుమాను ప్రేమించండి అట్లాగే నీ దేవుడు ను ఒక్క ఒక్కడినే స్మరించాల ఒక్కడే దేవుడు ఒక్కడే క్రీస్తు ప్రభు అని గట్టిగా చెప్పటానికి ప్రయత్నం చేసిండు కాబట్టి ఏసు ప్రభు యొక్క మాటలను ధ్యానం చేస్తున్నప్పుడు మనం ధర్మశాస్త్రం కిందికి రాలేదు అని చెప్పటానికే ఈ వాక్యం అనమాట గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయ ఏడవ వచ్చిన ఇరవై ఏమంటున్నాడు ఎందుకు కనని గొడ్రాల ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము ఏలే అనగా పెనిమిటి గల దాని పిల్లల పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి పౌలు భక్తుడు గలతీలకు చెప్తున్నప్పుడు ఈ విషయంని ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడాల్సి వస్తుంది ఈ గ్రంథంలో అంటే అక్కడున్నటువంటి సందర్భం అనమాట అక్కడ సందర్భం ఏంటి ధర్మశాస్త్రము ముఖ్యమే కొత్త నిబంధన ముఖ్యమే అవి ఆచరించకుండా ఇవి చేసినా ఇవి ఆచరించకుండా అవి చేసినా దాంట్లో ఫలితం లేదు అని కొత్త బోధలు దుర్బోధలు అక్కడ మనుషులని హృదయాలను కలవర పరుస్తున్నారు అనమాట అంటే ఎటు తేల్చుకోలేని సందిగ్ధతలో పాడేస్తున్నారు విశ్వాసులని ఆ టైంలో పౌరు భక్తుడు గలితీలకు ఈ మాట రాస్తున్నాడు దీంట్లో ఆయన కొత్త వివరణ కూడా ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం ఏంటది గలితీలకు క్రీస్తు నొద్దకు ఆయన స్వారూప్యంలోనికి నడిపించుటకు పౌలు ప్రసవ వేదన పడవలసి వచ్చింది ఎందుకంటే ఇన్ని దుర్బోధలు ఇంత గలిబిలి కదా హృదయాలన్నీ కలవరపరుస్తున్నటువంటి ఈ యొక్క మాటలతోటి ఆయనకు రోషం వచ్చింది ఎందుకంటే వీళ్ళకు ఖచ్చితమైన సత్యం తెలవబడాల కదా ఖచ్చితమైన సత్యం తెలపాల కాబట్టి ఆయన ఈ మాట అంటున్నాడు ఏంటి నేను ప్రసవ వేదన పడవలసి వస్తుంది అంటున్నాడు వారు దేవుని అందు ఆసక్తి కరిగిన వారే కదా గలతీలు మాసములు ఉత్సవ కాలములు సంవత్సరాలు ఇవన్నీ ఆచరిస్తున్నారు కారణం ఏంటంటే మూల పాఠములు వారు త్వరగా మూల పాఠముల వైపు తిరిగిపోతున్నారు బాల శిక్షకుడు మనకు అవసరం లేదు ఇప్పుడు కదా క్రీస్తుని వారు నూతన సృష్టి ఎందుకంటే వారు క్రీస్తుని ఎదిగిన వారు కనుక వాళ్ళకి ఇప్పుడు బాల శిక్ష అంటే ప్రైమరీ క్లాసెస్ అవసరం లేదు ఎందుకు దాస్యమను కాడి క్రింద మరల వెళ్ళకండి అంటున్నాడు ఆయన దాస్యమనే కాడి కిందికి మరల వెళ్ళకండి అని హెచ్చరిస్తున్నాడు పౌరు ఇప్పుడు ఒక పాత నిబంధన వృత్తాంతమును అంటే ఒక పాత నిబంధన చారిత్రాత్మకమైన ఒక సందర్భమును ఒక సంఘటనను గుర్తు ఈ విషయంగా ఎక్కడంటే ధర్మశాస్త్రం సంబంధించి కృత నిబంధనకు సంబంధించిన ఒక సందర్భం ని గుర్తు చేస్తూ దానికి వివరణ ఇస్తున్నాడు ఈ గ్ర ఈ వాక్యంలో ఈ పాతము నాలుగవ అధ్యాయ మొత్తంలో మనము చివరి మొత్తం ఆ భాగంలో అనమాట చాప్టర్ ట్వంటీ వర్స్ గలేషియన్స్ ఫోర్త్ చాప్టర్ ట్వంటీ నుంచి కూడా మనం చూసుకుంటే ఆయన వివరణ ఎంత సులభంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంది అంటే అది ఈ రోజుకి ఇంకా కొంతమంది పాస్లకు అర్థం కావడం ఇంకా అందుకే ఇంకా వాళ్ళు గలిబిలినే ప్రదర్శిస్తున్నారు ప్రక్కద పట్టిస్తున్నారు ఇంకా వారు పాత నిబంధనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ని ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి జనాలు ఆ పాత పద్ధతిలో ఆ పాలు పట్టే విధంలోనే కదా బాల శిక్షకుడు బాల ఎల్కేజీ స్టాండర్డ్స్ అనమాట అక్కడనే సంఘాన్ని ఉంచుతున్నారు పౌల్ అంటున్నాడు అది దాటి మీరు రావాలంట ఎందుకంట ఇప్పుడు ఒక పాత నిబ్బంది వృత్తాంతం ఏంటంట నూతన భావాన్ని వ్యక్తం చేస్తున్న విషయం ఇక్కడ ఏంటంటాము పౌలు నూతన భావాన్ని వ్యక్తం చేస్తున్నారు వారికి ధర్మశాస్త్రం విరుద్ధంగా కృప ఎలా పని చేస్తుందో తెలియజేస్తున్నాడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎందుకంటే ఏసు వచ్చి ధర్మశాస్త్రం నెరవేర్చేసింది కదా ఇంకా ఇప్పుడు ధర్మశాస్త్రంతో కాదు మనకు కేవలం ఏసు మనకు సహవాసము సన్నిధి కావాల ఆయన నడిపింపే కావాలా ఆయన మాటలే కావాలా ఆయన బోధలనే మనం ఇప్పుడు ప్రకటి చేయాలి అదే శుభ అంటే కదా శుభంని తెలియజేసే వార్త పాత నిబంధనలో పాత దాసి కాడి క్రింద ఉంటే ఇంకా వారికి నిట్టూర్పులే కదా దాసగృహంలో మనం చూస్తున్నాం ఇస్రాయేలీలు ఎంత భయంకరంగా నిట్టూర్చి పరలోకమందున దేవుడికి వారి నిట్టూర్పులు వినిపించరు కదా ఏడ్చి మొరపెట్టుకు మొరపెట్టుకుంటున్నారు ఇంకెంత కాలం బ్రహ్మ దాస్యంలో నివసించాలని కాబట్టి వీళ్ళకు శుభవార్త ఏంటి ఏసు క్రీస్తు ప్రభు నందు ఈరోజు ఆ దాస్యపు కాడిని నేను విరగొట్టునానని చెప్తున్నాడు దేవుడు అందుకనే ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా కృప ఎలా పనిచేస్తుందో అని తెలియజేస్తున్నాడు కృప ఎలా పనిచేస్తుందో ఆయనకు మనం ఏం చెప్తున్నంటే హెబ్రి పత్రికలో ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో కానీ పదో వచన పదో అధ్యాయం మొదటి వచనం హెబ్రి పత్రికలో చెప్పిన మాట ఏంటంటే నిబంధన ఆధ్యాత్మిక వాస్తవికతలకు పాత నిబంధన గ్రంథము సాదృశ్యం మాత్రమే కదా పాత నిబంధన అనేది ఒక ఎగ్జాంపుల్ ఫర్ ద న్యూ టెస్టిమెంట్ ఎందుకు అంటే పాతది లేక నీడ అని చెప్పవచ్చు కాబట్టి దేవుడు పౌలుకు తన ఆత్మ తన ఆత్మ ద్వారా తెలియజేస్తున్నది అనమాట ఎందుకంటే నేను చెప్పింది కరెక్ట్ అని రుజువు చేపించిండు పౌలు ద్వారా అంటే పౌలు చెప్తున్నది కరెక్ట్ అని అర్థం అనమాట ఎందుకంటే వాక్యమే అందుకు రుజువు అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన అబ్రహాము ఇద్దరు కుమారులున్నారు ఒకడు దాసి ద్వారా జన్మించిన వాడు కదా మనకు పాత నిబంధనలోని ఒక సాదృశ్యంని పౌరు భక్తుడు పౌరు భక్తుడు గలతీలకు చెప్తున్న మాట ఇది పాత నిబంధన దృశ్యంని గలతీలకు చూపిస్తున్నాడు ఆయన స్పష్టంగా ఏంటంటే అది ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకడు దాసి ద్వారా జన్మించిన వాడు రెండో వాడు స్వతంత్రురాలి ద్వర పుట్టినవాడు కదా ఇస్సాకు తల్లి శారా ఇక్కడ స్వతంత్రురాలిగా ఆమె ఒక మోడల్ గా నిలబడింది స్వతంత్రురాలిగా నిలబడింది ఆమె ఇష్మాయేలు దాసైన హాగర్ పుత్రుడు అది మనం ఆదికాండం పదహారవ అధ్యాయము తర్వాత పదిహేడు ఇరవై వచనాల్లో చూస్తున్నాం మనం పదహార అధ్యాయము పదిహేడు ఇరవై వచనాల్లో అక్కడ ఏముంటుంది అబ్రహాము శారాలు బహువృద్ధులై సంతానం లేకుండా ఉన్నారు వయసు ఉడిగిన కారణానా అంటే పదహారు పదిహేడు ఇరవై ఒకటి ఈ మూడు అధ్యాయంలో మనము అక్కడ ఇస్మాయిలు తర్వాత ఇస్సాకు సంతానము ఏ విధంగా వారు జన్మించినరు కారణాలు అక్కడ పరిస్థితులు అక్కడ హాగరుకి తర్వాత షారా తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ మనకు అక్కడ ఎందుకంటే వాగ్దానం చేసిన తర్వాత పుట్టేవాడే వాగ్దాన స్వతంత్రుడు కదా వాగ్దాన పుత్రుడు స్వతంత్రుడు కానీ అక్కడ జరిగిన పొరపాటు ఏంటంట ఇస్సాకుకు జన్మించినక ముపే పదహారేళ్లకు ముందే హాగర్ ద్వారా ఒక సంతానం పొందాలనుకుంది షారై కాబట్టి బానిస్సను తీసుకొచ్చి అబ్రహాముకు ఇచ్చింది ఈమెని భార్య ఇప్పుడు ఈమెతో నువ్వు కుమారుని కనాలి ఈమెతో ఒక కుమారుని కంటే అతడే నాకు వారసుడు అవుతాడు దేవుడి సంతానం అవుతాడు అని చెప్పింది కాబట్టి ఆ వయసు ఉడిన కారణం చేతన ఈమె ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి శరీర రీతిగా పిల్లలను కనగోరి హాగర్చే పిల్లలను కనమని షారా భర్తను ప్రోత్సహించింది కాబట్టి హాగర్కు ఇష్మాయిల్ పుట్టిన పదహారు సంవత్సరాలు అంటే ఇస్సాకు ఇంకా పుట్టలేదు అప్పటికే ఇష్మాయిల్ పదహారు ఏళ్ళు టీనేజ్ బాయ్ అయిపోయినాడు కదా ఆ తర్వాత దేవుడు వాగ్దానం ద్వారా షారాకు పుత్రుని అనుగ్రహించాడు అయితే అప్పుడు అప్పుడు షారాకున్న పరిస్థితి ఏంటంట వయసు ఉడిగిపోయి బిళ్ళలను కనలేని పరిస్థితి వృద్ధాప్య మందు కదా సంపూర్ణ వృద్ధాప్య మందు ఆమె ఒక కుమారుణ్ణి కనగలిగింది దేవుడి వాగ్దానం ద్వారా ఆ కొడుకునే హాగర్ ద్వారా అబ్రహాములకు సంతానం ఇవ్వడంలో దేవుని ప్రమేయం లేదు కదా హాగర్ ద్వారా సంతానం పొందటానికి షారై తొందరపెట్టింది కాబట్టే షారై మాట విన్న అబ్రహాము ఒక కుమారుణ్ణి ఈ లోకంనికి తీసుకుని వచ్చింది దీంట్లో దేవుని ప్రమేయం లేదు ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానం ఇది కాదు కాబట్టి ఆమె పుత్రునికి జన్మనిచ్చింది కనుక ఆమె కన్న కుమారుడు శరీర సంబంధిక అన్నాడమాట సో హాగరు ఒక బానిస ఆమెకు పుట్టిన కుమారుడు అబ్రహాం సంతానం ఆమెని ఆ కుమారుని దేవుడు అనుమతించకపోయినా అతడు జన్మించిన కారణం చేతి అతడు శరీర సంబంధంతో పుట్టినవాడు చార పుట్టినవాడు కుమారుడు అయితే ఆత్మను బట్టి పుట్టినవాడు ఎందుకంటే వాగ్దానం చేసిన తర్వాత పుట్టిన సంతానం కాబట్టి ఆత్మ వలన పుట్టిన సంతానం అని చెప్పి హాగరు దాసి స్వతంత్రాలు ధర్మశాస్త్రంకు సూచనగా ఉంది ఇక్కడ సాదృశ్యము మనకు పౌలు వివరిస్తున్నాడు భక్తుడు పౌలు వివరిస్తుడు హాగరు ఆమె కుమారుడు ధర్మశాస్త్రంకు సాదృశ్యంగా ఉంటే శార స్వతంత్రాల కృపకు సూచనగాను ఉన్నది కాబట్టి ఈ రెండు కలవవు ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చబడింది యేసు ప్రభు వచ్చిన తర్వాత కాబట్టి హాగర సంతానానికి శార సంతానానికి ఈ రోజు కూడా వైరం ఉంటుంది కాబట్టి మనం ఏం గమనిస్తున్నామంట పాత ఒడంబడిక గ్రంథంలో అబ్రహాము అతని భార్య శార బానిస హాగరు చరిత్రలు మంచి ఆ నుంచి పౌలు ఆధ్యాత్మిక పాఠాలను బయటికి తీసుకొస్తారు నిజంగా గత చరిత్రలో ఉన్న వ్యక్తులని అతనికి తెలుసు కదా అబ్రహాము నిజమైన చరిత్ర చారిత్రాత్మక అవిశ్వాస తండ్రి ఆయన అలాగే ఆధ్యాత్మిక పత్రాలకు సాదృశ్యాలకు సూచనగా లేక చిహ్నాలుగా ఉన్నారు వీళ్ళు తర్వాత పౌలు ఉపయోగించిన విధానానికి కొందరు కొందరు అభ్యంతరం చెప్తున్నారు ఈ రోజు కూడా అది అట్టిదే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమే నూతన నిబంధన నూతన నిబంధనయే అని కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు కానీ పావులు మాత్రం రూడి పరుస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే అది దేవుడు కూడా ఒప్పుకున్నాడని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మరి ఏం గమనిస్తున్నాము ఏ పొరపాటు చేయలేదు ఆత్మ ప్రేరేపణ ద్వారానే ఈ సాదృశ్యం ని ఈ కంపారిజన్ అంటాం మనం కదా ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ధర్మశాస్త్రానికి దేవుని యొక్క నూతన ఓడంబడికకు ఒక కంపారిజన్ చెప్తున్నాడు ఆయన కాబట్టి ఆ కంపారిజన్ పౌలు తన ఆత్మ ద్వారా ప్రత్యేకమైన ప్రేరేపణ ఎందరు ఒప్పుకున్నా ఒప్పుకొప్పకపోయినా ఇది మాత్రము దేవుని యొక్క ప్రేరేపణతో పరుశుతాత్మ దేవుడే ఈ మర్మంని పలు ద్వారా తెలియజేసిండు కాబట్టి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే సినాయికొండ దగ్గర దేవుడు మోష ద్వారా చేసిన పాత ఒడంబడిక ప్రతినిధి హాగరు సినాయికొండ దగ్గర మనము చూసుకుంటున్నటువంటి ఆ పాత కమాండ్మెంట్ అనేది హాగర్కు ఇది మనము నిర్మ నిర్గమాకాండము పంతొమ్మిదో అధ్యాయం మొత్తం గమనిస్తే తెలుస్తుంది అదే క్రీస్తు ఇచ్చిన కొత్త ఒడంబడికకు ప్రతినిధి అంటే రిప్రజెంటేషన్ అనమాట ఓల్డ్ టెస్టమెంట్ కి హాగర్ని న్యూ టెస్టమెంట్ షారాయిని రిప్రజెంటేషన్ పెడుతున్నాడంటే ఇది మనము మత్ శు వార్త అధ్యాయం ఇరవై ఎనిమిదో చూస్తాం కాబట్టి హాగరు బానిస పిల్ల ఆమె సంతానము అబ్రహామును అబ్రహాంకు పుట్ పుట్టుకతోనే పుట్టుక నుంచే స్వతంత్రం సంతానంగా లెక్కలోకి రాలేదు ఎందుకంటే దేవుడి అనుమతి లేకుండా వచ్చినటువంటి సంతానం కాబట్టి ఇది దేవుని యొక్క వాగ్దానం పుత్రుల సంతలోకి రావట్లేదు కాబట్టి మనం ఏం గమనిస్తున్నాం రోమా పత్రికలు మనకు ఆ తొమ్మిదవ జామి ఏడవచనం తెలుస్తుంది ఏడు ఎనిమిది వచనాల్లో హాగరు మోష ధర్మశాస్త్రానికి దాన్ని ఇచ్చిన సినాయి కొండకు పాత ఓడంబడికకు ఆచారాలకు కేంద్రమైన ఈ లోకరీతి ఏరుచలేము ఈ లోకీతి ఇది మనకు పౌలు భక్తులు ఇచ్చిన వివరణే ఈ లోకరీతి ఏరుచలేము పాత నిబంధనకు ఆచారాలకు తర్వాత ధర్మశాస్త్రానికి తర్వాత సినాయి కొండకు ఇది ఆమె సాదృశ్యంగా నిలబడుతుంది అదేవిధంగా ఈ కొత్త ఒడంబడిక ఇది బానిసత్వానికి కూడా మనకు గుర్తు అని చెప్పాలి ఇది ఆత్మ సంబంధమైన బానిసత్వం దీనికి గుర్తుని పౌలు అంటున్నాడు ఎక్కడ అంటున్నాడు ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం మొదటి వచ్చినాం మూడవ అధ్యాయం పదవ వచ్చినాం ఇట్లా చాలా చూసుకుంటే రెఫరెన్సెస్ షారా కొత్త ఒడంబడికకు దానికి చెందిన ఆధ్యాత్మిక వాస్తవాలకు కేంద్రమైన పరలోక ఎరుషలేము చారా పరలోక ఎరుషలేముకు సాదృశ్యంగా మనకు పౌల్ ఇక్కడ వివరణ ఇస్తున్నాడు ఇప్పుడు విశ్వాసులు విశ్వాసంకి చెందిన కొత్త ఒడంబడికకు దాని పాత ఒడంబడిక చెకిన వారం కామి వేసినందున వారికి ఇప్పుడు నూతన సృష్టి అంటే అదే కొత్త ఒడంబడికకు నూతన నిబంధనకు మనము వారసులుగా ఉంటున్నాం కాబట్టి మనము ధర్మశాస్త్ర కిందికి రావటం లేదు కృప వస్తున్నామని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ మనకు కాబట్టి మనం ఏమంటున్నాము పాత నిబంధన ధర్మశాస్త్రము దాసి అయిన హాగర్కైతే వృత్త నిబంధన కృపకు హా శారైకి శార అంటాం కదా చారేకి సాదృశ్యంగా ఉంది ధర్మశాస్త్రం అరేబియాలోని సినాయి పర్వతం మీద ఇవ్వబడినప్పుడు కదా మనకు తెలుసు మోషేకి సినాయ్ పర్వతం మీద ధర్మశాస్త్రం ఆయన ఆ పది ఆజ్ఞలను ఇచ్చినాడు పది ఆజ్ఞలను చదువుకున్న వారు కూడా దాన్ని పాటించాలని అని ఎంతో స్పష్టంగా వాళ్ళకి వివరించినప్పుడు అక్కడ చాలా కష్టపడినారు ఎందుకంటే ధర్మశాస్త్రంని పాటించటం అంటే అది ఆల్మోస్ట్ అసాధ్యము అనేది వారి జీవిత గమనంలో ప్రయాణంలో మనం తెలుసుకున్నాం ఎందుకంటే కొంచెం కఠినంగా ఉంటుంది దేవుని యొక్క పరిశుద్ధతలోనికి రాలేకపోయినారు ఎంతమందో ప్రయత్నం చేస్తున్నారు భక్తులు కానీ ప్రవక్తలు కానీ రాలేకపోవడానికి కారణం ఏంటంటే అది చాలా నిక్కచ్చిగా మాట్లాడుతుంది పరిశుద్ధత గురించి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధనికి రావాలని చెప్పి ఆయన ఎంతో మందిని లేవనెత్తిండు ప్రవక్తులని విశ్వాసులని కానీ అది ఇస్రాయేలీలు మాటి మాటికి మర్చిపోయినప్పుడల్లా వారు తిరుగుబాటు చేసిన కాబట్టే ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి ఇంకా ఒక్కరే మిగిలిన పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి అయినటువంటి యేసు ప్రభువే కాబట్టి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము చారా క్రీస్తుకు సంబంధించిన నూతన నిబంధనకు సూచన కాబట్టి ఆమే కుమారుడు స్వతంత్రుడుగా జన్మించాడు కాబట్టి అతని సంతానం అంతా స్వతంత్రులే ఇసాకైతే శరీర సంబంధంగా జన్మించిన కాబట్టి దేవుని వాగ్దానం బట్టి ఆత్మ సంబంధంగా జన్మించలేదాయన అందుకనే దాసి కుమారుడైన ఇస్మాయేలు స్వతంత్రురాలి కుమారుని హింసించిండు ఈ రోజు కూడా మనకి ఇదే గమనిస్తున్నాం కదా పాత నిబంధనని ఆచారాన్ని మతముని వీరందరి వీటిని స్పష్టంగా పాటించాలి అని నిక్కచిగా ఉండాలని చెప్పి దాని మీద వారు పంతం పెట్టుకున్న గురుంపు ఎప్పుడు కూడా ఏస్సుని నమ్మిన వారిని ఏస్సుని వెంబడించిన వారిని ఈ రోజుకు కూడా మనం గమనిస్తున్నాం కదా ఈ రోజు కూడా మతము ఆచారము అని చెప్పి చూస్తున్న వారు దేవుని బిడ్డలను ఎంతగా హింసిస్తున్నారో రోజు మనకు ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మనము దేవుని కృప పైన ఆధారపడి ఉన్నాము వాగ్దానమును బట్టి దేవుని కృప ఆధారపడ క్రైస్తులను వీళ్ళు హింసిస్తున్నారు కాబట్టి అంతమున బానిస కుమారుడు బయటకు నెట్టి ఇది ఫైనల్ జడ్జిమెంట్ రోజు జరిగేదనమాట బానిస కుమారుడు బయటికి నెట్టివేయబడతాడు ధర్మశాస్త్ర సంబంధులు నెట్టి వేయబడతారు ఆచారము మతము అని పాటించుకుంటూ వాటికి విలువనిచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే వంకరత్రోవల్లోకి వెళ్ళిపోతున్నారు సత్యమైన మార్గంలోనికి వీరు రాలేకపోతున్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళంతా తప్పించబడతారు పరమకాణకు చేరుకునే అవకాశము లేకుండా చేసుకుంటున్నారు అన్నమాట ఎందుకంటే కృపలోకి రావాలి వీళ్ళంతా వాగ్దానం బట్టి దేవుని కృప ఆధారపడాలి అప్పుడే మనం ఏం గమనిస్తున్నాము ధర్మశాస్త్ర సంబంధులు నెట్టి వేయబడతారు స్వతంత్రాలి కుమారులే చివరికి దేవుడి ఇచ్చిన వాగ్దాన దేశమైన పరమ ఎరుశలేమునకు పరమ ఎరుశలేముకు ఆదృశ్యంగా మనము కారాను గమనిస్తే ఈలోక రీతిగా భూమి మీదున ఎరుశలేముకు మనము హాగరుని సాదృశ్యంగా నిలబెట్టుకొని ధ్యానం చేస్తున్నాం పరమకాలానికి నూతన ఎరుశలేముకు పట్టణానికి వారసులు అవ్వాలంటే వానిసత్వం నుంచి బయటికి రావాలి విడుదల ప్రకటించిన ఏసు వైపునకే వారు రావాలి అప్పుడే వారి కార్యములని సఫలం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉన్నంత వరకే కదా ఈ కార్యాలని జరుగుతాయి ఇస్సాకు ఈరోజు మనకు విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు ఎందుకంటే ఇస్సాకు దేవుని శక్తి చేత జన్మించిన అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత కూడా ఇరవై సంవత్సరాలు వేచిన తర్వాత పుట్టిన బిడ్డ కాబట్టి వాగ్దాన దేవుని శక్తి చేత జన్మించిండు మనుషుల శక్తి ఎందుకంటే ఆమె ఆ స్త్రీ ధర్మంను ఉడిగి ఆమె ముసలి వయసులో కన్న బిడ్డ కాబట్టి అది కేవలం దేవుని యొక్క తోటే ఆ బిడ్డ జన్మించిండు కాబట్టి సుదీర్ఘ నిరీక్షణకు ఫలితమతను అంటే ఆ బిడ్డకు దేవుడు ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కల్పించిండు ఎందుకంటే ఇస్సాకు ఈ లోకానికి విశ్వాసము కృప ద్వారానే జన్మించాడు విశ్వాసమేమో అబ్రహాము కోతో మారిపోయారు కదా అని ఎవరు విశ్వాసులకు తండ్రి అదేవిధంగా కృప ద్వారా ఆమెను కనుకరించిన దేవుడు కాబట్టి కృప ఇక్కడ మనకు గ్రంథంలో ఆమెన్ అని చూపిస్తున్నారు వీరి కృప నూతన జన్మను పొందుతాడు ఇసాకు ఒక నూతన జన్మ పొందడానికి కారణం ఎఫిసిలు పత్రికలో రెండవ ధ్యానం ఎనిమిదవ వచనంలో మనం ఒక మాట గమనిస్తాం మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరం కదా చాలా మంది కుమారుడు పుట్టగానే వర ప్రసాదం పెట్టుకుంటారు పేరు వర వరం అంటే దేవుని యొక్క గిఫ్ట్ అది ఇది ఎఫస్సీల పత్రికలో పౌలు గమని గుర్తు అలాగే ఇస్సాకు బలం శక్తి కలిగిన కాదు అతడు సంతోషాన్ని తీసుకువచ్చిన బిడ్డ కదా అతని పేరే నవ్వు ఇస్సాకు అంటే నవ్వు అంటే వృద్ధులైన తల్లిదండ్రులకు అతడు సంతోషాన్ని తీసుకొచ్చాడు అవిధంగా రక్షణ అన్నది విశ్వాసికి మాత్రమే కాదు అతడి చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందాన్ని నవ్వుని కలుగ చేస్తుంది అందుకే విశ్వాసులమై ఉన్నప్పుడు మనము ప్రార్థన చేసేటప్పుడు లేదా ఎవరింటి నేను దర్శిస్తున్నప్పుడు ఎవరిని పరికరిస్తున్నా కూడా మనం వారికి సంతోషమనే పంచిపెడతాం దుఃఖము బాధలు దిగులు ఇలాంటివి మనము వారికి పంచము ఎందుకంటే వి షేర్ దట్ శాడ్నెస్ కదా వారికి సమాధానముని ప్రకటించు పాదములు మనం ఏంటి సువార్త సమాధానమును ప్రకటించు వారి పాదములు సుందరములు అని చెప్తుంది వాక్యం కదా మనం చుట్టూ ఉన్న వారికి సంతోషాన్ని కలగ రక్షణ సువార్త దాన్ని శుభ వార్త అంటున్నాం ఈ శుభ వార్తను ప్రకటించటానికి మనము స్వతంత్రురాలి కుమార్తెగా కుమారుడిగా ఇక్కడ నిలబడుతున్నాము సో ఇస్సాకు పెరిగి పెద్దవాడైనప్పుడు వాళ్ళ చేష్టలు కదా పిల్ల చేష్టాలంటాం పిల్ల చేస్తాలంటే గిల్లి గిచ్చుకోవడము మనం చిన్న పిల్లలను చూస్తుంటాం కదా ఎల్కేజీలో నేనైతే చాలా అబ్జర్వ్ చేస్తుంటా వాళ్ళకు కోపం వచ్చి కోస్తే కొరికేస్తారు పిల్లలు పక్కన వాడిని పట్టుకొని వాడి బలపము వాడి పెన్సిల్ అన్ని లాగేసుకుంటారు ఒక టీచర్ మెచ్చకుంటే వాడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు కదా ఇవన్నీ పిల్ల చేష్టలే అంటే ఇమ్మెచ్యూర్ బిహేవియర్ మెచ్యూరిటీ లేని బిహేవియర్ కాబట్టి విశ్వాస సంబంధులు కొత్తగా జన్మించిన తర్వాత వీళ్ళు ఏం మానుకోవాలంట పిల్ల చేష్టలు క్రోధము ఈర్ష్య పగ అసూయ ద్వేషము ఇవన్నీ మనం చదువుకున్నాం గల్తీల ఫిసిల పత్రికలలో కదా ఇవన్నీ మానుకోవాలట బాల చేష్టలని మానివేసిండు ఆది కానము అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూస్తాము ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం గొప్ప విందు చేసాను అంటే బాలుడు జన్మించిండు కదా రక్షణ పొందినాం క్రైస్తవులు ఇప్పుడు మనము బాలయంలో పెరిగి పెద్దవాడైనా మెచ్యూరిటీ వచ్చినాక మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము రక్షింపబడ్డాం ఏసు క్రీస్తు తెలుసుకున్నాము విమోచన ఆయన ద్వారాని అని తెలుసుకున్నాము స్వస్థత ఆయన దెబ్బల చేతని అని తెలుసుకున్నాము తర్వాత పరిశుద్ధత ఆయన రక్తము మనల్ని కడుగుట ద్వారాని కూడా తెలుసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు మెచ్యూర్ లెవెల్ గా ఆలోచిస్తున్నాము ఇంకా పాలు తాగే స్టేజ్లో మనం లేము కాబట్టి మనం ఇప్పుడ పెరుగుతున్నాం కాబట్టి మెచ్యూరిటీ రావాలంటున్నాడు మెచ్యూరిటీ మొదటి పేతురు రెండవ అధ్యాయము రెండవ వచనంలో అలాగే రెండవ పేతురు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పెరిగే కొలది పరిపక్వత వస్తుంది చిన్నపిల్లలను పోలిన చేష్టలు మానివేస్తాము అంటే మనకి ఈ రోజు ఎలా ఉంది మనం ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి మనకి ఇంకా పాగలు ద్వేషాలు చిన్న పిల్లలు కొట్లాడుకునే తత్వం ఉందా మన మనస్తత్వం మారిందా అసూయ పడుతున్నామా ఎవరిపైనైనా ఎవరు ఒకరు బాగుపడుతున్నారంటే లేదా ఒకరికి పెత్తనం వస్తుందంటే ఒకరు పై పైకి అంటే ఇంకా మనలో ఆ ఈర్ష్య అసూయ ఇవి ఉన్నాయా ఇవి ఇంకా బాల కదా ఇంకా బాల ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక టైం ఇస్తాడు దేవుడు ఎదగటానికి కదా నీ మెచ్యూరిటీ నువ్వు బ్యాలన్స్డ్ గా ఆలోచించటానికి పెద్దగా తర్తా జంటల్ గా ఆలోచించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు అది మనం వాడుకోవాల అది మనము వాడుకోవాల మన ఈ బాల చేష్టలు మన నుంచి తీసివేస్తేనే ఎదుగుతాము అని చెప్తున్నాడు పారిపక్వత మనలోకి ఎప్పుడు రావాలి అంటే బాలచేష్టని విడిచిపెట్టినప్పుడే చిన్నపిల్లని పోలిన చేష్టలు మానివేస్తామంట అప్పుడు మొదటి కొరం థీమ్ పదమూడవ అధ్యాయం అధ్యాయం పదకొండవ వచ్చిన అప్పుడు ఏం చేస్తుంట చిన్నపిల్లవాడు పెరిగి పెద్దవాడిన తర్వాతనే స్వతంత్రుడు చిన్నపిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాతనే స్వతంత్రుడు స్వతంత్రుడు గాను కుమారుని హోదాలోనికి వస్తాడు అంతవరకు దాసుని వలె స్వతంత్రత లేకుండా పాపము అనే బానిసత్వంలోనే ఉన్నాడు పాపము అనే బానిసత్వంలోనే మిగిలిపోతున్నాడు కాబట్టి పరిపక్వత రావాలి వాక్యంని ధ్యానించటం ద్వారా దేవుని ఆశ్చర్య కార్యంలో మనము వివరించగలిగే స్థితులకి రావటం కదా మనము నేను పొద్దున వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు మోసే పాట దేవుడు మోసేకి ఒక పాట రాయమన్నాడంట అది ధ్యానం చేస్తున్నాను దాన్ని మళ్ళీ అక్కడ నేను రెఫరెన్స్ చూసుకుంటే ప్రకటన గ్రంథంలో ఉంది గొర్ర పిల్ల పాట అంట మోసే పాట అంట అక్కడ పాడుతున్నారు ఏంట మోసే పాట అంటే మనకు అందరికీ తెలుసు కదా చిన్నప్పటి నుంచి చర్చస్ లో పాట ఇది మనం పిల్లలకు పిల్లలకు నేర్పాలట ఎందుకంటే వాళ్ళు మర్చిపోతుంటారు ఎందుకంటే వాళ్ళు ఈ జనరేషన్కి సంబంధించిన వాళ్లకు ఆ పాత జనరేషన్ లో సంబంధించిన క్రియలను కొంచెం ధ్యానించమంటే అందులో ట్రూత్ లేదంటారు వాళ్ళు రియాలిటీ లేదు అంటారు ఎందుకంటే అది కథ కావచ్చు అంటారు సముద్రం పాయలు కావడం ప్రశ్నిస్తుంటారు ఇలాంటి ఇమ్మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి మోసే పాటని పదే పదే జ్ఞాపకం చేయమని చెప్తున్నాడు దేవుడు మోసే పాట ప్రకటన గ్రంథంలో కనబడుతుంది ఆది కాండంలో అంటే ఎహోవా నాబలమ యథార్థమైనది నీ పాట కదా మనం రోజు పాడుకుంటాం మనం గ్రూప్ లో కూడా వాడుతూ ఉండాలి ఈ పాట ఎందుకంటే దాంట్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు ఎన్నో వివరిస్తున్నాడు మోసే చక్కటి పదజాలంతో కదా ఎంత చక్కగా కళాత్మకంగా ఆయన ట్యూనింగ్ చేసి ఆ పాట పాడి ఉంటాడు ఆ పాట మనము తర్వాత మిరియాము కూడా పాడాడు చూస్తాము ఒక కొయర్ లీడర్ ఒక కొయర్ లీడర్ గా వెళ్తూ ఆమె ఈ పాట కూడా పాడుతూ ఉంటుంది అట్లా మనకు కీర్తనగా కూడా మళ్ళీ ఈ పాట కనిపిస్తుంది యహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గము కాబట్టి మనము ఈ సంతోషంని ఈ సమాధానంని ప్రకటించేటప్పుడు దేవుని కార్యాలని వివరించేటప్పుడు ప్రతి దానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనం పెరిగి పెద్దవారం కాబట్టి మెచ్యూరిటీతో ఆలోచిస్తూ ఆయనని వర్ణించాలా ఆయనని మహిమ పరచాలా అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే ఇస్సాకు శ్రమ ఇసాకు శ్రమ ఎప్పుడు చూస్తాం మనం ఈ మాట చాబే కుమారుడు పెద్దగైనాక ఇసాకుని ఏడిపించటం కదా ఇస్సాకును మన పాత స్వభావం వల్లే శ్రమలు తెచ్చిపెట్టింది ఆయనకి ఎందుకంట క్రైస్తవులకు మనకు ఆల్మోస్ట్ ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి ఏడిపించటం ఎందుకంట ఈయన కృప ద్వారా జన్మించినాడు కాబట్టి వాగ్దాన కాబట్టి ఆ బానిస కుమారుడికి ఎప్పుడు జలస్ కాబట్టి శ్రమలు ఈ రోజు ఆ బానిస జీవితంలో ఉన్న వారికి అహంకారం కదా ధర్మశాస్త్రం మాది అన్ని మాకు తెలుసు మతంలో ఆచారంలో నిష్ట ప్రావీణ్యత ఉంది మాకు అహంకారం అందుకే దేవుడి పిల్లలు అంటే వాళ్ళకి చులకన దేవుడి పిల్లని ఎగతాలు చేయాలా పరిహసించాలా శ్రమల పాలు చేయాలా మనం ఎన్నో చూస్తున్నాం కదా సేవకులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు వారికి ఆ అపాయములు ఎదురవుతూ ఉంటాయి వారిని ప్రకటించకూడదు అని ఒత్తిడి తీసుకొస్తుంటారు మనకు అందరికీ తెలుసు ఇది పోలీసులకు కూడా తెలుసు కదా ఆర్టికల్ ట్వంటీ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారము మత ప్రాచుర్యం అనేది అది మన జన్మ రైట్ అంట రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రైట్ టు రిలీజియన్ కదా ఈ ఆర్టికల్ ని ఉత్తంకిస్తే పోలీసులకు కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళ అంతగా ధ్యానించరు వాళ్ళకు రూల్స్ అవయపడతాయి కాబట్టి కాకపోతే మనకు తెలిసిన వాళ్ళని ఏం మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలా ఎందుకంటే ఇది రైట్ టు స్పీచ్ దేవుడి గురించి మాట్లాడే హక్కు మనకు ఉంది ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు ఎట్లుందో అలాగే దేవుడిని గురించి ప్రాచుర్యం చేసే హక్కు మనకు ఉంది ఇది పోలీసులు కూడా వివరించాలా అది మనము మాట్లాడి తీరాలా గ్రూపులుగా ఎందుకంటే ఒకరితో కాదు ఇది అదేవిధంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ ప్రతి ఒక్కరికి మతంకి సంబంధించి వాళ్ళకి అవకాశం ఉంది హక్కులు ఉంది రైట్స్ అంటాడు కాన్స్టిట్యూషన్ ఇండియాలో కదా గలితీలకు చెప్తున్నటువంటి ఈ పాఠంలో మనం ఏం చేస్తున్నామంట శ్రమలను ఇబ్బందుల పాలు చేస్తుంది ఈ దాస్యంలో ఉన్నటువంటి సంఘము గలితీయులకు పత్రిక ఐదవ అధ్యయము పదహార వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంట ఆత్మానుసారంగా నడుచుకోనుడు మీరు ఎట్టి చేసినా ఏం చేసినా మీరు రక్షణలకు వచ్చిన తర్వాత మీరు వెంటనే చేస్తున్న నెక్స్ట్ స్టెప్ ఏంటంట ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడే మీరు శరీరేచ్ఛను నెరవేర్చారు ఎందుకంటే శరీరంలో ఉన్నంత శరీరంలో ఉన్నంత వరకు నీ మార్గంలన్నీ కూడా ధర్మశాస్త్రం సంబంధించిన బాణిసత్వపు ఆలోచనలే బ్రతుకులే అందుకనే ఆత్మలోకి వచ్చేయాల యేసు ప్రభువులోనికి అయినా ఆత్మలోనికి మనము తిరిగినప్పుడే ఆ తట్టు తిరిగినప్పుడే మనకు ఆ ఏం జరుగుతుంటే శరీరేచ్చను నెరవేర్చము హాగరు నీ ఒక పాత నిబంధనకు శారని పాత కొత్త నిబంధన చెప్పినప్పుడు ధర్మశాస్త్రము వర్సెస్ కృప కదా ధర్మశాస్త్రం వర్సెస్ కృప్ప ఇప్పుడు దీంట్లో ఏది గొప్ప అంటే ఇస్మాయలు గొప్పన ఇసాకు గొప్పన అని చెప్పాల్సి వస్తుంది లేదా శరీరం గొప్పన ఆత్మ గొప్పదా అని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే శరీరం కంటే ఆత్మనే గొప్ప ఎందుకంటే పరలోకానికి చేరేది అదే కాబట్టి శరీరము ఈ భూమి మీద మనం విడిచేస్తాం కాబట్టి ఇది మట్లో కలిసిపోయేది కాకపోతే నిత్య యవనంతో నిత్య సంతోషంతో నిత్య జీవంలో నడిచేది మాత్రము ఒక మన ఆత్మనే కాబట్టి అదే గ్రేట్ అంటాం అందుకే ధర్మశాస్త్రము కంటే కృపనే చాలా గ్రేట్ అంటాం గలతీ పత్రికలో నాలుగవచము ముప్పై ఒక వచనలో ఏమంటాడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాదు స్వతంత్రాలి కుమార్లమే మనము దాసి కుమార్లము కాదు కాబట్టి ధర్మశాస్త్రానుసార్లందరూ అంటే ఇస్రాయేలీలు ధర్మశాస్త్రమందులు అంటే ఇస్రాయేలీలు వీరు భూ సంబంధమైన ఏరిచలేము ఇస్రాయేలీలంతా భూ సంబంధమైన ఏడుచలేము చాలా మంది ఏర్చలేము సెవెన్ సెవెన్ క్యాండిల్ స్టిక్ పెట్టుకుంటారు ఏర్చలేము సెట్ స్టార్ పెట్టుకుంటారు ఫ్లాగ్ ఇవన్నీ మనకు అనుకుంటారు కానీ మనకు దానికి సంబంధం లేదు కదా ఈ భూ సంబంధమైన ఎరుసలేమో మనకు సంబంధం లేనిది కాకపోతే అక్కడ ఏం జరుగుతున్నా అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే దేవుని యొక్క ప్రణాళిక ప్లాన్ ప్రకారమే జరుగుతుంటారు అంటే మిడిల్ ఈస్ట్ ని పొలిటికల్ సర్కుల్లో ఆలోచిస్తుంటారు చాలా మంది విశ్లేషకులు అనాలిసిస్ చేసేటప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతున్నా అది ఖచ్చితంగా యూదుల పైన జరుగుతున్నట్టే కాబట్టి ఆ యూదులకు జరుగుతున్నప్పుడు యేశు అక్కడ ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే ఆయన జన్మించిన స్థానము మరణించిన ప్రదేశం అక్కడే కాబట్టి అది ఆయనకు సంబంధించిన జనాంగము కాబట్టి అని మిడిల్ ఈస్ట్ ని ఒక ఎగ్జాంపుల్ గా పెట్టుకొని పాలిటిక్స్ అనాలిసిస్ చేస్తుంటారు గాడ్స్ అరైవల్ సెకండ్ కమింగ్ అనేది తొందరలో ఉంది అనేది ఆ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి మనకు అర్థమవుతుంటుంది కానీ ఆయన దొంగవలే వస్తాడంట ఆ మిడిల్ ఈస్ట్ లో ఏ జరిగినా మాకు సంబంధం లేదు ఎందుకంటే ఏ జామో ఏ గడియనో కుమారుని కూడా తెలియదు ఏ జామో ఏ ఘడియో కూడా కుమారుడికి తెలియదు మిడిల్ ఈస్ట్ లో ఏదన్నా జరగని కదా ఏదన్నా జరగని తర్వాత ఇద్దరు పరిశుద్ధులు పరలోకం నుంచి వస్తారు మోసే తర్వాత ఏలియా వీళ్ళు చేసిన గొప్ప కారలని వీళ్ళు చేస్తారు మూడున్నర సంవత్సరాలు అదంతా మనకు అవసరం లేనిదే కదా అక్కడ ఏది జరుగుతున్నది కాదు మనము మన ఆత్మ రక్షణ జరిందా మనము స్వతంత్రంగా ఉన్నామా బానిసత్వంలో ఉన్నామా ఇది మనము రోజు మనల్ని మనము ప్రశ్నించుకుంటూ పరిశీలించుకోవాలి ఎందుకంటే ఇది ధర్మశాస్త్రం సా చేసిన పని మనం కాదు సంఘము పరలోక ఎరుసలేమే వధువు సంఘం అంటాం కదా ఈ వధువు సంఘం అనేది పరలోక ఎరుసలేమది స్వాతంత్ర్యము ఫలించిన కృప అనమాట స్వాతంత్రం ఫలించింది ఎందుకంటే కృప చేతని మనము రక్షించబడినాం మన ఆజ్ఞల చేత మన పనుల చేత మన మనసాశ్చేత కాదు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒప్పింప చేస్తేనే పాపంను ఒప్పుకున్నాము పరిశుద్ధిని ఒప్పుకున్నాం పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టినాము పరిశుద్ధిని ఒప్పుకున్నాం కాబట్టి కృప సత్య సంబంధమైన జనాంగము మనమే కాబట్టి ఈ వధువు సంఘమే పరలోక ఎరుసలే కాబట్టి భూ సంబంధమైన ఏడుశల్యంతో మనకు సంబంధమే లేదు అక్కడికి పోవాలా హోలీ హోలీ ట్రిప్ అంటారు కదా హోలీ ట్రిప్ మీరు ఒక మాట చెప్పాలి అసలు నేను ఈ టైంలో ఎందుకంటే నేను చాలా చిన్నగున్నప్పుడు చిన్నగున్నప్పుడు ఏంటి నేను స్కూల్లో ఉన్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మన చీఫ్ మినిస్టర్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఒక టర్మ్ ఆల్రెడీ అయిపోయింది సెకండ్ టర్మ్కి వెళ్ళిండు మళ్ళీ గెలిచి వెళ్ళిన తర్వాత యువర్ధానాదిలో మునిగి బ్యాప్టిజం తీసుకున్నాడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేయగానే హోలీ ట్రిప్ వేసింది హోలీల్యాండ్ టూర్ అంటాం ఆ టూర్ వేసుకున్నాక వచ్చిండు వచ్చిన వారానికే ఆయన హెలికాప్టర్ ప్రాస్ట్ అంటే అక్కడ మనకు రెండు సత్యాలు వినిపిస్తాయి ఒకటి ఏంటి హోలీల్యాండ్కి వెళ్ళినంత మాత్రాన ప్రమాదాలు తప్పవు కదా తప్పించుకోలేము ప్రమాదాలు వస్తాయి హోలీ ల్యాండ్ టూర్ పోయినంత మాత్రాన పరిశుద్ధులు కారు ఆ పైగా మీరు గమనించండి ఆ హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళిన వాళ్ళంతా ముసలి అంటే వృద్ధాప్యంలో నేను చిన్నప్పుడు పిల్లకి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటే అంట రిటైర్మెంట్ తర్వాత దేవుడా దైవమా అని చెప్పి కాశికి వెళ్తూ అందరూ నీళ్ళలో మునగడానికి అంటే వయసులో దేవుని ఎద్దుకు రాలేరు వీళ్ళు వయసు అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు కదా స్తోత్రము అని కూడా స్పష్టంగా పలకలేని వయసులో వెళ్ళి హోలీల్యాండ్ టూర్ అంటాం పరిశుద్ధతలోకి రారు వీళ్ళు కదా ఎందుకు అది భూ సంబంధమైన ఎరుషలేని దేవుడు దానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వలేదు ఆయన ఆ యూధా గోత్రంలో జన్మించాలి కాబట్టి ఆ ప్రాంతంలో ఆయన జన్మించిండు ఆ గోత్రంలో జన్మించాలి కాబట్టి ఆయన సిల్వలో రక్తం కార్చాలంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రూల్స్ లో రోమన్ ప్రభుత్వంలో ఇలాంటి శిక్షలు ఉన్నాయి సిల్వలో రక్తం కార్చిండు కాబట్టి అప్పటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ తోటి మనకి ఇప్పుడు సంబంధం లేదు ఎందుకంటే ఆయన రావాలి పాప పరిహార్థ బలియాగం జరిగించాలి కాబట్టి అక్కడ జరిగింది అంతే తప్ప అది భూ సంబంధమైనదే మన దృష్టి మాత్రము పరలోక సంబంధమైన ఏరుశల్యం పరమ కానాను అంటాం కదా పరమ కానాను మనము ఇట్లా వాక్యం ధ్యానించుకుంటూ పోతుంటే మనకి ఇంకొకటి జ్ఞాపకం వస్తుంది ఏంటది బానిసత్వం నుంచి బయటకు వచ్చిన లక్షల మంది జనాంగంలో నలభై ఏండ్ల పైన వారు ఒక్కరు లేరట యోర్థాన్ని దాటడానికి అంటే అందరూ దారిలో అరణ్యంలో ఆ ఎడారిలోనే చనిపోయినారు ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు దేవుడి పైన సనుగు వారు అసంతృప్తి జీవితాలు అంటాం అసంతృప్తి నీకు తృప్తి కలిగి ఉండమంటారు దేవుడు అసంతృప్తి జీవితంతో వాళ్ళు దేవుడిని ప్రశ్నించినారు అసంతృప్తి ఉండబట్టే వాళ్ళకు కంఫర్ట్ జోన్ అడిగినారు అసంతృప్తి ఉండబట్టే వారు దేవుణ్ణి విభేదించినారు రాత్రుల మాటలు వినలేదు మోషన్ నాయకత్వంలో ఆయనను ఎంతగానో అసహించుకున్నారు ఏడిపించినారు తిరుగుబాటు చేసిన జనాంగం కాబట్టి వాళ్ళని దేవుడు కొత్త పరిశ పరిశుద్ధ ఎర్శిలేము లేక రీతి కానానుకు నడిపించనే కదా కేవలం ఇద్దరు వ్యక్తులు మిగిలిన నలభై సంవత్సరాల పైబడిన వారిలో ఇద్దరు మాత్రమే మనకు తెలుసు కదా యహోశివ కాలేదు ఇద్దరే 40 ఇయర్స్ పై బడ్ అవటాల అంటే ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది చనిపోయినారు దేవుని ఉగ్రతకు తిరుగుబాటుకి దేవుడి ఇచ్చే ఆన్సర్ అదొక్కటే తిరుగుబాటు చేయొద్దు మనం ఎందుకంటే ఆయన సమాధానకు అధిపతి కాబట్టి మనము ప్రతి సమాధానం కలిగి ఉండాలా మనతో విభేదించిన వారిని కూడా మనం ప్రేమించాలా ఎందుకంటే వాక్య రీతిగానే మనం నడుచుకోవాలి వాక్యాన్ని ఉల్లంఘించకూడదు ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది ప్రేమ అన్నిట్లోకి విశేషమైనది ఏంటంట నేను భాషలతో మాట్లాడినను నేను స్వస్థతలు చేసినను అన్నిట్లోకి ముఖ్యమైనది ప్రేమ అని చెప్పి మనకు కొరంతి పత్రికలో చెప్తూ ఉంటాడు పౌలు అన్నిట్లోకి ముఖ్యమైనది ప్రేమ కాబట్టి మనం ఇది గమనిస్తున్నప్పుడు ఈ సంఘాలు కృ ఈ కృపకు పాత్రలైన వారంతా మనము వాగ్దానం నందు నిలిచి ఉ అంటే వాగ్దానం నందు ఇప్పుడు మనం నిలిచి ఉండాలి ఇప్పుడు నిలిచి ఉంటేనే ఎందుకంటే మనము అనే కాడి క్రీస్తు ఇచ్చిన స్వాతంత్ర్యంను మనం ఈరోజు అమ్మ వేయకూడదు అని స్వాతంత్రం ఇచ్చింది దీన్ని మనం అమ్ముకుంటామా మళ్ళీ బానిసత్వంలోకి వెళ్తామా ధర్మశాస్త్రం అనే పులిపిండిని మనలో ప్రవేశింప చేయొద్దు ప్రవేశింప చేయొద్దు ఇది ముద్దంతటిని అంటే సంఘంని మొత్తం పాడు సంఘం అంతటిని పాడు క్రైస్తవము స్వాతంత్రం నిలిచి ఉండాలి అని పౌలు భక్తుడు మరీ మరీ రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ క్రైస్తవత్వము స్వాతంత్రం బాన్సతంలోకి వెళ్ళకండి మీరు స్వాతంత్రంలోనే నిలబడి ఉండండి నిలబడి ఉండండి ఎందుకంట ఆ స్వాతంత్రమే మనల్ని ఏం చేస్తామంటే పరమ కాణానికి చేర్చే మొదటి మెట్ ఉన్నది మొదటి మెట్టు ఎందుకంటే క్రైస్తవము స్వాతంత్రం నిలిచి ఉండాలి అంటే మనకు గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి పదిహేను వచనం చూస్తాం అక్కడ క్రైస్తవ మార్గము ప్రేమ ఒకరినొకరు ప్రేమించుకున్నట్ట క్రైస్తవ నైతిక ముఖ్య సూత్రం అది నైతిక అంటే మొరల్ మెయిన్ ప్రిన్సిపల్ అనమాట మన బేసిస్ ఫౌండేషన్ కి లవ్ వన్ అండ్ లవ్ హ్యుమానిటీ కదా లవ్ వన్ అండ్ అంటాం మనం స్వతంత్రం చేసినందుకు దాస్యం కాడి ఉన్న వాడిని మనము ప్రేమించాలి ఇప్పుడు మనం ఎంత ప్రేమను ప్రకటించాలి అంటే దాస్యంలో ఉన్న వాడిని అసహించుకోవద్దు దరి కాకపోతే వాళ్ళతో మనం కలవద్దు ఎందుకంటే వాళ్ళతో కలిసిపోయిన వాళ్ళు ఎంతమంది భక్తులు మనకు తెలుసు కదా సొలమోను సంసోను గిజ్యోను ఇలాంటి లెక్క చెప్పుకుంటూ పోతుంటే అన్య దేవతలు అన్య స్త్రీలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ ఆత్మీయ జీవితంలో నుంచే వాళ్ళు సాక్ష్యం ని వాళ్ళు సాక్ష్యమే కోల్పోయినారు ఎంత గొప్ప పని చేసినా ఎంత ఘనకారులు చేసినా దేవుని మాటని మీరకుండా కార్యంలో శూరకారులు జరిగించి యుద్ధాలు చేసి కదా ఆ యొక్క మోయాబీలు పెరిజీలు విసిలు వీళ్ళందరి ల్యాండ్స్ ని కణాలని స్వతంత్రించుకోవటంలో న్యాయధిపతులు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయాస పడిండ్రు ప్రవర్తలతో పాటు కానీ సాక్ష్యం ని కోల్పోయింది మనకు లెసన్ ఏంటంటే మన సాక్ష్యము నిలబడాలి అంటే ఈ అన్యులతో లేదా ఈ లోకరీతిగా హాగర్ సంతానము ఇష్మయేలు సంతానము లేదా భూ సంబంధమైన ఏరుశలేమి సంతానము వీరితో వీరి ఆచారాలతో వీరి యొక్క ప్రిన్సిపుల్స్ తో మనం కలవకూడదు వారి యొక్క సూత్రాలతో మనము స్వతంత్రులుగా ఉండాలంటాడు కలవకూడదు కానీ వారిని ప్రేమించాలి వారిని మార్గంలోనికి తీసుకురావాలి ఇప్పుడు అదే మన ఒకటే స్వాతంత్ర శక్తిని మనము పొందుకోవాలి మొదట కదా గలితీ పత్రిక ఐదులో ఐదవ అధ్యాయంలో పదహారు నుంచి మనము ఇరవై ఆరు వచనాలు గమనిస్తే మీ తర్వాత రివిజన్ చూసుకోండి ఇది రికాల్ చేసుకున్నప్పుడు శరీర క్రియలను జరిగించక ఆత్మ ఫలములను ఫలించి ఆత్మకు శరీరమునకు ఉన్న పోరాటంలో గెలుపొందాలి పౌలు భక్తుడు చాలా ఖచ్చితంగా సింపుల్ గా చెప్తున్నాడు కదా శరీర క్రియలను జరిగించక ఆత్మ ఫలములను ఫలించి ఆత్మకు శరీరమునకు ఉన్న పోరాటంలో గెలుపాలి గెలుపొందాలి కానీ చాలా సార్లు జరుగుతున్నటువంటి ఒక శాడ్ స్టోరీ ఎండింగ్ ఏంటంటే శరీరమే గెలుస్తోంది కదా క్రైస్తవ్యంలో ఏం జరుగుతోంది శరీరానికి ఆత్మకి పోరాటం జరుగుతోంది వారు అనమాట ఇది వార్ విధిని అంటాం మనలోనే జరుగుతోంది యుద్ధం మనసు చెప్తోంది ఆత్మ ఒకటి చెప్తోంది లాస్ట్కు మనసు మాటే వింటున్నాం ఎందుకంటే సందర్భాలని సమయంగా సమయానుకూలంగా మనకు చూపిస్తూ జస్టిఫై చేస్తుంది నిజమే ఇది చేయి ఇట్లా చేస్తేనే కరెక్ట్ అని ఆ ఆత్మ చెప్పే విషయాలను పక్కన పెట్టి శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి క్రైస్తవ సంఘం ఈరోజు ఒడి దూడుకుల మధ్యన నిస్తేజంగా కదా ప్రాణం లేనట్టుందంట ఉంటానా పోతానట్టు ఉంది క్రైస్తవ ఎందుకంటే నిజ క్రైస్తవులు చాలా తక్కువ మంది పాటించటానికి వారికి చాలా చాలా అవసరం ఉంది ఇప్పుడు గుర్తు చేయవలసింది మనమే గుర్తు చేయటానికి పరమకానానికి చేరవలసిన గుంపే ఈ బాధ్యతని తీసుకోమంటున్నాడు దేవుడు సో గలితీలు ఐదు పదహారులు ఏం చెప్తున్నారు శరీరక్రియలను జరిగించు ఆత్మ నడిపింపుకు లోబడదు కాబట్టే దేవుడి రాజ్యంను స్వతంత్రించుకోలేరు వీళ్ళు ఆత్మను అనుసరించి నడిచివారు ఆత్మ ఫలం ఫలించు స్వాతంత్రం యొక్క శక్తిని పొందుకుని వాగ్దాన ఫలాన్ని స్వతంత్రించుకోరు వాగ్దాన ఫలం ఏంటి పరమకానం మరి ఆ ఫలం సంపాదించాలి అంటే కదా హాబా చేసిన పని ఏంటి నువ్వు పరలోకానికి వెళ్తావు నువ్వు దేవుని లాగా ఉంటావు దూతలాగా ఉంటావు అని చెప్పి దేవుడు దేవుడు పిలిస్తే నాకు మంచి చెడులు తెలుసుకోవాలి అనే మేము ప్రయత్నం చేసింది మంచి చెడులని నేను తెలుసుకుంటా అని చెప్పింది ఎందుకు అది సర్పంతో సంభాషణ కదా స్నేహం చేసింది చిట్టాలతో మాట్లాడుకున్నట్టుగా కబులు చెప్పుకుంది సాయంత్రం ఇప్పుడు దేవుడు వచ్చేసరికి పండు తిన్నాక మంచి చెడులు తెలిసిపోయినాయి వాడు దిగమ్మరులు అని తెలుసుకుంది కదా దివ దిగంబులు అంటే దేవుని సహవాసంని ఒక సెకండ్ లో వాళ్ళు విడిచిపెట్టేసిండ్రు ఒక సెకండ్ పండుని లోకరీతిగా నేత్రాశ కదా పండు చూడటానికి రమ్యంగా ఉంది అనేది వాళ్ళకు నచ్చిందనమాట రమ్యంగా ఉంది తిన్నాక చాలా స్వీట్ ఉంది చాలా రుచికరమైనది కదా నేత్రాశ జీవపు డంబము పడేస్తాయని బైబిల్ వాక్యము పదే పదే గుర్తు చేస్తుంది పదే కాబట్టి మనము ఆ యొక్క స్వాతంత్రం యొక్క శక్తిని పొందుకోవాలి తర్వాత వాగ్దాన ఫలంని స్వాతంత్రించుకోవాలి అది జీవఫలం కదా జీవఫలము జీవం చెట్టుని దేవుడు తీసేసి ఏదేం లో నుంచి తీసేసిండ దానికి ఖడ్గం తోటి ద్వార దూతలను పెట్టిండు అంటే ఇంకెవరు తినకుండా అంటే ఇంకెప్పటికీ మరణించరా పండు తింటే మంచి చెడులో ఫలం తిన్న ఆదమవ్వ గెంటి వేయబడ్డారు కాబట్టి స్వాతంత్రంకు మనము అమలు పరచాలి మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల స్వతంత్రులు మనము మనకు మనకు వాక్షనిస్తుంది కాబట్టి గలితీలో ఆరో పత్రికలో అలా పదో ధ్యాన్ వచనంలో అందరికీ మేలు చేయించు అందరికీ మేలు చేయొచ్చు మనం ఏం చేయాలంట దేవుని కార్యాలను వివరిస్తూ ప్రేమను పంచుతూ మనము ఇక మీదట ఏ మాత్రము బాణిసలము కాదు స్వతంత్రములు స్వాతంత్రుని సంపాదించుకున్నాము కాబట్టి మనం దేవుడి కార్యములను జరిగించేటప్పుడు మనం చాలా చాలా ఆలోచించి ఈ ఆత్మ కార్యములని మనం జరిగిస్తూ మనకు ఆధ్యాత్మిక వాస్తవాలు దేవుడు పరలోకంలో నుంచి ఏం జరగబోతున్నాయో ఆ మిస్టరీస్ ని మనకు వెల్లడి చేస్తూ ఎందుకంటే మనం ఎదురు చూసేది ఆ ఫలము కోసమే కాబట్టి ఆ జీవ ఫలమును రుచి చూడ మనము ఎందుకంటే జీవం ఎవరు ప్రభువే కదా జీవ ఫలం అంటే జీవం అన్నా ఈ ఏసు ప్రభు ఎవరు అంటే తండ్రి యొక్క వాక్కు కదా చాలా స్పష్టంగా మనము వివరించవచ్చు అనమాట ఏమి తెలియని వాళ్లకు లేదా ప్రశ్నించే వాళ్ళకు తండ్రి అయిన దేవుడు స్వరూపి ఆయన నోటి మాటనే ఏసయ్య కదా ఆయన నోటి మాటనే వాక్ ఆది అంద ఏముండెను వాక్యమే దేవుడు ఉండెను ఆ వాక్యమే శరీరంను ధరించుకొని కదా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అవతరించింది భూమి మీద ఆ వాక్కు మళ్ళీ తిరిగి పరలోకంకి వెళ్ళిపోయింది ఎందుకంటే చేయవలసిన పని ఏంటది పరిశుద్ధ ఆత్మ చేతన్ అందరూ దేవుని సన్నిధికి రావాలి అంటే ఒక బలియాగం జరిగించాలి కాబట్టి జరిగించింది ఆ వాక్కు దానికి శరీరం అబ్బింది అంతే దేవుడి శరీరం కాదు దేవుడి ఆత్మ కాబట్టి మనం ఏం గమనిస్తున్నాము ఈ ఆది అందు వాక్కు తిరిగి మళ్ళీ మనము ఆయన చే ఆయన సన్నిధికి చేరుకున్న రోజు ఆ వాక్కుని వింటాం అంతవరకు మనతో మాట్లాడుతూ దర్శన రీతిగా గత కళలలో ప్రవచనాల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు విడువను అన్నాడు విడువను ఎడబాయను అనడు నా దేవుడు కునుకడు నిద్రపోడు ఎప్పటికీ మన చుట్టు ఉన్నాడు మన అంతర్మదనంలో ఉన్నాడు మన అంతరంగంలో ఉన్నాడు మన నడిపిస్తున్నవాడు రైట్ వే ఇదే సరైన దారి అని చెప్తున్నాడు బోధిస్తున్నాడు కానీ కొన్నిసార్లు బాణి ఆత్మ మనల్లని పక్క ద్రువ నడిపిస్తుంది పక్క ద్రువ నడిపిస్తుంది మనము ఆది కాండము ఆది అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే అక్కడ మనకు శరీర పుట్టినవాడు ఇస్మాయలు అయితే ఇస్సాకు దేవుని ఆత్మ ద్వారా పుట్టినవాడు అంటే మానవ ప్రమేయము మారణ మానవ పరంగా అసాధ్యమైనప్పుడు దేవుని ఆత్మ అబ్రహాము శారాలకు కొడుకుగా కలిగించిండు కొడుకుగా కలిగించిండు ఇస్మాయేలు ఇస్సాకును హింసించినట్టే ఈ రోజు మనము పాత ఒడంబడిక కింద ఉన్నవారు అంటే యూదులు పాత ఒడంబడిక కింద ఉన్నవారు అంటే యూదులు వీరు కృత ఒడంబడిక కింద ఉన్న వారిని క్రైస్తవులను మనం చూస్తున్నాం కదా పౌలు భక్తుడు ధర్మశాస్త్రోపదేశకుడు అయ్యుండి గల్లయుడై ఉండి యూదుడై ఉండి మత ప్రావీణుడై ఉండి ఆయన యూదుడై ఉండి క్రైస్తవ్యం ని హింసించిండు ఎంతమంది చనిపోతే ఆయన చేతుల్లో చనిపోయిన వ్యక్తులు ప్రధానంగా మనం చెప్పుకుంటాం ఎప్పుడు స్టెఫన్ని కదా ఆయన మరణానికి ఈయన ధృవీకరించి ముద్రేస్తున్నాడు ఎస్ ఈయన చనిపోయిండు ఈయనని మేము చంపేసినాము అని గొప్పగా చెప్పుకున్న వ్యక్తి ఆయన ఒకప్పుడు కానీ తర్వాత మారిన తర్వాత నేను దాసుడను కదా నేను దాసుడను అని అందుకే అంత గొప్ప మర్మాలు పరలోకపు విశేషత పౌరు భక్తుడికి అనుగ్రహించబడింది ఎందుకంటే ఆయనని ఎవరు మార్చలేదు ఆయన ఎవరు ఆయనకి ఎవరు వాక్యం బోధించలేదు ఆయనకు సాక్ష్యాలు ఎవరు చెప్పలేదు ఆయనను దేవుడే డైరెక్ట్ గా దర్శించి ఆ ఒకడిగా చేసిండు కాబట్టి విశేషమైన జ్ఞానం చేత ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అదే హైలీ లర్న్డ్ మ్యాన్ అంటాం చాలా హై ఎడ్యుకేషన్ తో మత ప్రావీణుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన అంత గొప్ప వ్యక్తిని దేవుడు ముట్టి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చిండు ఏబీసీడీలు నేర్చుకునే దగ్గరకి తీసుకొచ్చిండు ఏది నేర్చుకున్నా మళ్ళీ ఇక్కడికి రావాలబ్బాయి అన్నాడు అట్లా పౌలు సౌలుని పౌలుగా మార్చిన దేవుడు కదా కంప్లీట్ రూపాంతరం మనం ఈ విషయంలో గమనిస్తే సౌలు పూర్తిగా పౌలుగా మార్చబడి మానిసత్వంలో నుంచి ఆయన వాగ్దానంలోనికి మార్పు చెందినవాడు మార్పు చెందినవాడు కాబట్టే ఈ ఈ విధంగా ఆయన వాగ్దానం నమ్మినాడు ఈరోజు ఎంతో మంది ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నారు ఎందుకంటే కొన్ని విషయాల్లో తన ఒపీనియన్ చెప్తున్నా కూడా అన్నిట్లో ఆయన దేవుని మాటనే వెల్లడిస్తున్నాడు తన సొంత అభిప్రాయాలు ఒక్క దగ్గర చెప్పిండు స్త్రీలను నేను మాట్లాడ సెలవు ఇవ్వను అని ఒక్క మాట చెప్పిండు మిగతా కూడా ధర్మశాస్త్రంకి సంబంధించిందే దేవుని మాటకు పరిశుద్ధాత్మ నడిపింపుకు సంబంధించిందే చెప్పిండు ఆయన స్త్రీలతో మాత్రమే నేను వారిని మాట్లాడని ఇవ్వను అని ఒక మాట చెప్పిండు అక్కడ అది ఆయన అభిప్రాయం కానీ దేవుని అభిప్రాయం కాదు అక్కడ కానీ ఆయన మాట్లాడినంతా ఏంటంట మనకు గమనిస్తూ ఉంటే ఈ ఈ ఆధ్యాత్మిక వ్యక్తులను ఎప్పుడూ మనము బాధలు పెట్టకూడదు కాకపోతే వారి కోసం మనం ప్రార్థిస్తున్నామో ఈ లోకరీతి ఇస్రాయేలీల గురించి మనము ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళంతా బానిస బ్రతుకులతోనే ఉన్నారు కాబట్టి మతాలు ఆచారాలను కొట్టుకొని వస్తున్నారు కాబట్టి విగ్రహారాధనతో వ్యభిచరిస్తున్నారు కాబట్టి వీరిని బయటికి లాగే ప్రయత్నమే క్రైస్తవ్యం చేయాలా కాకపోతే ఇది ఈ చర్చిలలో జరగదు కదా వారికి రూల్స్ ఉంటాయి డైసస్ అని ఒక ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి సెంట్రల్ బిషప్ ఉంటాడు ఆయన చెప్పినట్టే నేను ఇక్కడ ఒక ఇంటి దగ్గర లూదురని చర్చికి వెళ్తుంటా ఎందుకంటే ఒక సంఘంకి వెళ్ళాలి కాబట్టి నాకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందని ఒట్టి కోసమే వెళ్తా నేను అక్కడ ఎందుకంటే ఆయన బాగా చెప్తాను వాక్యం ఆంధ్ర ఒంగోలు వ్యక్తి అంట ఒంగోలు కాదు ఆయన వెస్ట్ గోదావరి సైడ్ ఆయన చాలా బాగా చెప్తాడు వాక్యం సో వాక్యం కోసమే వెళ్తా అక్కడ మనం ఏం గమనిస్తున్నానంటే చాలా బాగా చెప్తున్నారు వాక్యాలు వాళ్ళు కాకపోతే పాస్టర్లు మాత్రమే చెప్పాలి సంఘం ఒట్టి ఆయన కదా సంఘం ఏం చేయాలంటే విని పది మందికి చెప్పాలి ఎందుకంటే బానిస బ్రతుకుల్లో ఉన్న వారికి విడుదల ప్రకటించమని దేవుడే చెప్పింది కదా ఈ వాక్యం ని ధ్యానించేటప్పుడు లేఖనాలు ధర్మశాస్త్రం పాటించే ప్రయత్నాలలో పాప విముక్తి పొందడానికి వీలు అని ప్రకటించాలి మనం ఎందుకంటే వారు ఇంకా దాస్యం క్రిందనే ఉన్నారు కృప కిందికి రాలేదు కాబట్టి వాడికి విడుదల రాలేదు ఆధ్యాత్మిక అర్థంని తెలియచేయాలా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్ని ప్రకటించాలంటే సత్యం మాత్రమే బోధించాలా చాలా సంఘాలు చెప్పుకుంటే మేము సత్యమే ప్రకటిస్తాం అంటారు కానీ పిఠ చెప్తుంటారు కదా కల్పనా కథల వైపు తిరిగని వాక్యం స్వచ్ఛంగా బోధిస్తుంది స్వచ్ఛమైన వాక్యము మనం ఇంకెక్కడ కాదు బైబిల్ మాత్రమే చూస్తాం కాబట్టి బైబిల్ని చదువుతూ ఉంటే ఆ స్వచ్ఛమైన వాక్యం మనకు ధైర్యంనిస్తుంది ఆ స్వచ్ఛమైన వాక్యమే మనకు వాక్శక్తిని ఇస్తుంది ఏం మాట్లాడాలి ప్రభా ఎట్లా మాట్లాడాలి ప్రభావ మనకు ఆలోచనలు వస్తున్నప్పుడు ఆలోచనలు వస్తున్నప్పుడు నేను ఉదయం నుంచే ధ్యానం చేస్తున్నా ఈరోజు నాకు వాక్యము షేర్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను ప్రిపేర్ అవుతున్నారు ఏం మాట్లాడాలి ప్రభా ఆల్రెడీ మనము రక్షణ సువార్త స్వస్థత తత మన లోకరీతి కార్యాలు మన మనస్తత్వము ఇవన్నీ మాట్లాడుతున్నాం ఇవన్నీ మాట్లాడుతున్నాం ప్రభా నేను ఇంకేం మాట్లాడాలి ఎందుకంటే చెప్పింది చెప్తే విసుకొస్తుంది ఎవరికైనా కాబట్టి కొత్తగా నేను ఏం మాట్లాడాలి ప్రభా అని నేను ధ్యానం చేస్తున్నది ఎంతసేపు టైం పట్టింది నాకు ప్రభ నేను ధ్యానం చేస్తున్నానంటే నేను ఈ గలతి చాప్టర్ దొరికి వచ్చిన మోషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటాం అక్కడక్కడ ఉదాహరణ చూసుకుంటూ వస్తుంటే నా ప్రిపరేషన్ లో లేఖనంలో చెప్తున్న మాటనే దేవుని కృప మూలంగానే పాప విముక్తి కలుగుతుంది అని మనం స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి ధర్మశాస్త్ర మూలంగా నీకు విడుదల లేదు దేవుని కృప మూలంగానే విడుదల పొందితే మనకు దేవుని ఆధ్యాత్మిక అర్థము పూర్తిగా అర్థమవుతుంది ఆయన ఆధ్యాత్మికంగా ఎందుకు ఈ దేవుడు వచ్చిండు దేవుడు ఎవరు కదా అని ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు ఏం చేయబోతున్నాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనం చెప్పుకుంటాం రోజు నిన్న ఎట్లా ఉన్నాడు దేవుడు ఆది కాలంలో ధర్మశాస్త్ర కాలంలో నేడు అంటే ఏ సుప్రభు శిల్వ కార్యంలో ఆయన ఆయన చేసిన మూడున్నర సంవత్సరాల సేవ కార్యక్రమంలో ఆ తర్వాత అపోస్తులు జరిగించినటువంటి గొప్ప సేవ సమర్పణ సేవ ప్రతి ఒక్కరు హతసాక్షిగా మారేంత వారు చేసిన సేవ ఆ తర్వాత వాళ్ళు పంచి పెట్టినటువంటి ఆ యొక్క మిగతా వాళ్ళు క్యారీ ఆన్ చేయటం కదా అది నేడు ఇప్పుడు నిరంతరం ఇక మీదట ముందు కూడా దేవుడు ఆ రోజున్న దేవుడే ఈ రోజు కూడా ఉన్న దేవుడే ఆయన మారని దేవుడు కాబట్టే మనకు బైబిల్లో నేను ఉన్నవాడను అనువాడను నేను ఉన్నవాడను ఎప్పుడు దేవా ఎక్కడున్నవని అడగసండి కదా కోపం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు అడగదు ఎక్కున్న ప్రభానం అసలు ఆయన ఉన్నవాడు అనువాడు ఆమ్మేన్ అనువాడు కాబట్టి మాట్లాడేటప్పుడు మనము నూతన నిబంధన గురించే మాట్లాడుతుంటే ప్రతి ఒక్క పరిశుద్ధత పరలోకంలో నుంచి స్వరము ఆమ్మేన్ అంటుంటది కాబట్టి మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాము తర్వాత మనల్ని మనం స్వపరీక్ష కూడా చేసుకోవాలి ఎందుకంటే అవతల వ్యాప్తి చెప్పిన తర్వాత నేను పాడైపోతాననేమో అని నన్ను నేను కూడా పరీక్షించుకోవాలి అప్పుడే మనకు విశ్వాసులకు మోసే ధర్మశాస్త్రము ఎంతో పాత ఒడంబికతో యూద మతంలో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి క్రీస్తు శుభవార్త వాగ్దాన దేవుని ప్రభావం వల్ల క్రొత్తగా జన్మించిన వారు గా జన్మించిన వారు కదా ఇంత దీనికి చాలా తేడా ఉంది పాత ఒడంబడి కా పాత లేదా కొత్త నిబంధనకు చాలా తేడా ఉందని రెండవ కొరింతిలో మనం గమనిస్తాం మూడవ అధ్యాయము ఆరు నుంచి పద్దెనిమిది వచనాల్లో పాప విముక్తి సాధించే మార్గంగా స్వప్రయత్నాలు చేయాలని ఆజ్ఞలు నిబంధనలు పాటించాలని మనము బానిసత్వం కింద లేము ఎందుకంటే స్వప్రయత్నం సెల్ఫ్ హెల్ప్ అనమాట సెల్ఫ్ యూసేజ్ అంటాం లేదా మనము స్వపరీక్ష చేసుకునేటప్పుడు కొన్నిసార్లు మన యోగ్యతలను మనమే లెక్కించుకుంటుంటాం దేవుడి ప్రమేయం లేకుండా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా డెసిషన్స్ తీసుకుంటాం చాలా అది వాక్యం చెప్పేటప్పుడైనా సరే సాక్ష్యాలు పంచుకుంటే ఆయన ప్రమేయం లేకుండా మనం ఏది చేయలేము ఎందుకంటే ఆయన ప్రమేయం తోటి చేసినవే ఫలిస్తాయి దాని ద్వారానే ఎన్నో ఆత్మలకు అది మేలు చేస్తుంది కాబట్టి మనము సెల్ఫ్ హెల్ప్ లేదా మనము మన సొంత ప్రయత్నం అంటాం కదా సొంత ప్రయత్నాలతో సొంత ఆలోచనలతో ఏది జరగదు ఇది గమనించాలి మన బిడ్డల విషయంలో కానీ మన జీవితం విషయంలో కానీ ఆరోగ్యం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా సరే అది ఈ లోకరీతిగా కదా ఈ లోకరీతిగా మీకు శ్రమలు కాబట్టి అది గుర్తుపెట్టుకుందాం వస్తూ ఉంటాయి పోతుంటాయి అదేవిధంగా పరలోకరీతిగా మనకు ఆ నిత్య జీవం కావాలి అక్కడ కూడా మన సొంత ప్రయత్నం కుదరదు ఎందుకంటే ఆయన ఏర్పరిచిన వారినే ఆయన ఎన్నుకున్న వారికి ఆయన ముద్రించిన వారే ఆ లోకంలో చేరతారు ఆ పరలోక రాజ్యంలో చేరటం అనేదే మనం మెయిన్ టార్గెట్ గా సిద్ధపడాలన్నమాట విశ్వాసులు తమ విడుదలను స్వేచ్ఛను గుర్తించాలి మనకు విడుదల వచ్చింది దేవుడు పాప బంధకాల నుంచి విడుదల ఇప్పుడు మనకు స్వేచ్ఛను ఇచ్చిండు కదా ఇప్పుడు ఏ సందు నూతన సృష్టి అని చెప్తున్నాడు కాబట్టి ఈ స్వేచ్ఛను మనం గుర్తిస్తాము ఎందుకంటే దాని విలువ చాలా కాస్ట్లీ కదా మనకి ఇచ్చిన బానిసత్వంలో నుంచి స్లేవరీ నుంచి బయటకు వచ్చినాం కాబట్టి ఈ ఫ్రీడమ్ చాలా కాస్ట్లీ ఎందుకంటే అమూల్యమైన వెల కట్టలేని ఆ ఏసు రక్తం కదా ఆ ఏసు రక్తం వెల కట్టగలమా దానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఫిక్స్ చేయగలమా మనము చేయలేం ఇంత ధరకా అని చెప్పి ఏసు రక్తం చెప్పగలమా అది అమూల్యమైనది కదా లేని మూల్యం చెల్లించలేనిది అనమాట అది మన కొరకానిచ్చినాడు కాబట్టి ఆ అమూల్యమైన ఆ విధానంలోకి ఆ రక్తంలోనికి ఆ విడుదలలోనికి మనము రావాలి అంటే అది మనం గుర్తించాలి గ్రహించాలి విలువ కొనబడిన వారం కదా ఇప్పుడు మనము గ్రహించుదాం దాన్ని వదులుకోకూడదు దాన్నే మనము వదులుకోకూడదు ఎందుకంటే ధర్మశాస్త్రం కృప అనే రెండు మార్గాలను కలపడము అసాధ్యం ధర్మశాస్త్రీ కృపను ఎప్పుడు మనం కలపలేము కలిపి కూడా మనము వాక్యం బోధించలేము ఎందుకంటే అవి కలపవు ధర్మశాస్త్రం నెరవేర్చబడింది ఇప్పుడు కృపకాలం నడుస్తుంది సో అయిపోయిన దాన్ని మనం కలపలేము కాబట్టి కృప మనం ఉన్నాము ఆ కృప విలువ తెలుసుకుందాం ఆ కృపను బట్టే దేవుణ్ణి మనం సమీపించదాము సమర్పణ జీవితాలతో సిద్ధపడదాం పరలోక రాజ్యము పరమకానము మన ఎయిము మన గోలు మన గురి కాబట్టి దేవుని యొక్క ప్రేరేపణ దేవుని యొక్క ఆత్మ నడిపింపుతోనే జరుగుతాయి ఇది మన సొంత తలంపులతోటి సొంత ప్రయత్నాలతో జరగవు నాకు ఒక వ్యక్తి తెలుసు ఆయన ఏమంటాడంటే నేను చచ్చి అంత పాపం చేసినా చాలా భయంకరమైన జీవితం ఉంది చచ్చిపోయే లాస్ట్ సెకండ్ ముందు ప్రభా నన్ను క్షమించని అడుగుతాడంట అది కుదురుతుందా వీలవుతుందా నువ్వు ఎప్పుడు చనిపోతావో కదా మనకు ఏ చెప్పినట్టు ఉపవాన ఉపమానంలో చెప్తావు కదా నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అనప్పుడు ఏ జామున నీ ఆత్మను తీసుకొని పోతాడో నీకు తెలుసా మనకు తెలియదు కాబట్టి ప్రతిదినము సిద్ధపడదాం కదా మేలుకోవాలి ఆత్మలో మేలుకోవడం అంటే మనం నిద్రపోకుండా ఉండడం కాదు మనం నిద్రపోతున్నా మన ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది ప్రార్థిస్తూనే ఉంటది పాటలు పాడుతూనే ఉంటది అని సృతిస్తూనే ఉంటది ఆ స్థితిలోనికి రావాలి మనం ఆ స్థితిలోనికి రావాలి దుఃఖంలో కూడా నేను నేను చెప్పినా ఇది వరకు కూడా ఒకసారి చెప్పిన క్రిద్ధను లేగానే నా నోట్లో ఒక పాట ఉంటుంది కొత్త పాట నేను వాడుకున్న పాట ఈరోజు ఉండదు ఒక కొత్త గానం ఆత్మ లేస్తూనే లేస్తూనే ఒక పాటతో లేస్తా అది నా ఆ రోజంతా నిండుతుంది అనమాట నోట్లో ప్రభా సూపిస్తున్నాను ఆయన నిన్ను భ్ర భ్రమపరుస్తున్నాను ఎందుకంటే నేను పుట్టింది నిన్ను మహిమ పరచడానికి మాత్రమే ఈ లోకరీతిగా జీవితం ఉంది ఈ లోకరీతిగా జీవితం గడుస్తుంది అది నడుస్తుంది దాంతో మనకు సంబంధం ఎందుకంటే నడిపించేవాడు దేవుడే కాబట్టి మనం ప్రేమ పూర్వకంగా జరిగిద్దాము ఆ బానిసత్వంలో ఉన్న వారికి విడుదల కొరకే మనం ప్రార్థిద్దాము మన ప్రయత్నం చేద్దాం పరిశుధాత్మ దేవుడు మనందరికీ తోడే ఉండును కాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధుడా నీ యొక్క వాక్యం మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభ ధర్మశాస్త్రం గురించి ప్రభకృపను గురించి మీరు ఇచ్చినటువంటి ప్రభ యొక్క వ్యాఖ్యానం నన్ను బలపరిచింది నాయన తండ్రి ఇది విన్న వారు కూడా బలపరచబడాలి ధర్మశాస్త్రం కంటే కృప ఎంతో గొప్పది ప్రేమతో చేత అన్నిటినీ జరిగించవచ్చు నీ సంకల్పంతో జరిగించవచ్చు నీ యొక్క నాడుపింపుతోటి జరిగించవచ్చు అని మాతో మాట్లాడేదేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క భద్రపరచండి వీరిన హృదయాలను ఫలింప చేయమని ఏ శక్తి కలిగ్రామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మీకు వందనాలైనా ఇంతవరకు మీరు మీ కృపోగాల తండ్రి మళ్ళీ హస్తల కింద మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మేము అనేక ప్రాంతాలలో ప్రార్థనలకు వెళ్తుండగా మీ దూతల్లో కాపులు తెచ్చేసి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా వాక్యాన్ని ఆశ్రయింపజేసి మా జీవితంలో ఫలపరితంగా ఓ ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని వినడమే కాదు ప్రభా దాన్ని మేము పాటించాలా మా జీవితాలు అవలంబించుకోవాలా అటువంటి సేవా జీవితంలో ఓ ప్రభా మమ్మల్ని నడిపించమని ఏసు క్రీస్తు పరిషోన ప్రార్థించున్నాం తండ్రి ఆ మనకు వెయ్యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అయ్యడం గాక మెయిన్ అందరికీ ప్రేజ్లాడు